అసలు ఎక్స్పెరిమెంట్ డిజైన్లోనే ప్రాబ్లం ఉందని అబ్జెక్ట్ అబ్జెక్షన్ వేస్ట్ చేస్తున్నాడు ఇలా వివరిస్తాడు సంతి ప్రాణ విషయాన్ని ప్రసిద్ధాని ప్రాణాదినామాని ఇప్పుడు ప్రాణమే తీసుకోండి ప్రాణానికి కూడా లోకంలో ప్రసిద్ధంగా ఉండే పేర్లు కొన్ని ఉన్నాయి ఎలాగా ఓ ప్రాణమా అని తెలవచ్చుగా అది అందరికీ తెలిసేటువంటి పేర్లన్నీ అవి కాకుండా బృహన్ పాండరవాస సోమరాజు అంటే ఎవరికీ తెలియని పేర్లు పట్టుకొచ్చేలా పిలిచారు మీరు అసలు ఆ ఎక్స్పెరిమెంటే సరిగ్గా లేదు తాని అపోహియా అంటే ఓ ప్రాణమా ఓ సూత్రాత్మ అని పిలవచ్చు ఓ హిరణ్య అవన్నీ కూడా వైదిక ప్రసిద్ధి లౌకిక ప్రసిద్ధి ఓ ప్రాణమా అని ప్రసిద్ధి ఇటువంటి ప్రసిద్ధములైన నామాలు కొన్ని ఉంటే వాటిని ప్రక్కనబెట్టేసి అపోహ్య ప్రక్కనబెట్టి అప్రసిద్ధై బృహత్వాది నామభి సంబోధనము యుక్తం లౌకికన్యాపోత్ కాబట్టి అలా ఆ పేర్లను ప్రక్కనబెట్టి ఎవరికీ తెలియనటువంటి అప్రసిద్ధములైన బృహన్ పాండరవాస సోమరాజన్ అనే పేర్లతో పిలుచుట ఇది యుక్తియుక్తముగా లేదు ఎందుకంటే అలా పిలిచి తద్వారా మీరేం చేశారంటే లౌకికమైనటువంటి న్యాయాన్ని అంటే యుక్తిని మీరు విడిచిపెట్టేసినారు లౌకిక యుక్తిని పాటించలేదు ఇక్కడ తెలుగులో చూడండి ప్రసిద్ధము కాని పేర్లతో పిలిచి ప్రాణము జ్ఞాత కాదని నిర్ధారించిట యుక్తియుక్తము కాదు ఎందుకంటే ప్రాణమునకు చెందిన ప్రసిద్ధమైన పేర్లు ప్రాణము మొదలైనవి ఉన్నవి ప్రాణము యొక్క పేరు ప్రాణమే వాటిని ప్రక్కనబెట్టి ప్రసిద్ధము కాని బృహన్ పాండరవాసహ మొదలైన పేర్లతో పిలుచుట యుక్తియుక్తము కాదు ప్రసిద్ధముగు నామమును చెప్పి ప్రసిద్ధము కాని నామమును చెప్పుట లౌకిక న్యాయమై ఉండగా ఏమిట లౌకిక న్యాయాన్ని విడిచిపెట్టేశారన్నారు కదా లౌకిక న్యాయ అపోహాత్ లౌకిక న్యాయం ఏమిటో తెలిసిన అందరికీ తెలుసున్న పేరు ఉంటే అది చెప్పి కొద్దిమందికి మాత్రమే తెలుసున్న పేరు తర్వాత చెప్తే అందరికీ అర్థమవుతుంది ఓహో ఈయనకి ఆ పేరు కూడా ఉందన్నమాట అని అందరికీ అర్థమవుతుంది మీరు ఆ లౌకిక న్యాయాన్ని వదిలిపెట్టేసి ప్రసిద్ధమైన పేరు పక్కన పెట్టేసి ఎవరికో ఒకరికో ఇద్దరికో తెలుసున్న పేరుతోటే పిలిస్తే ఆ కారణంగా అందరికీ తెలియలేదు కాబట్టి వీళ్ళు జ్ఞాతలు కాదు అని నిర్ధారించడం ఏం బాగుంటుంది అది లౌకిక న్యాయం కాదు కదా మీరు లౌకిక న్యాయాన్ని పక్కన పెట్టారు అది తెలుగులో ఉంది చూడండి ప్రసిద్ధముకు నామమును చెప్పి ప్రసిద్ధము కాని నామమును చెప్పుట లౌకిక న్యాయమై ఉండగా ఇచ్చట పిలిచిన తీరు ఆ న్యాయమునకు విరుద్ధముగా ఉన్నది కావున ప్రాణము భోక్తయే పిలిచిన పేరు ప్రసిద్ధము కాకపోవటచే ప్రాణము గుర్తుపట్టి ఉండకపోవచ్చును అన్నచో అది సరిగాదు అసలు దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీ ఎంత లోతుగా శంకర్లు పరిశీలించారు అది నేను గమనించాలి అది ఆ విచారం యొక్క శోభ దీని నుంచి వచ్చేటువంటి కంక్లూషన్స్ ఉన్నాయి చూసారా ఎమేజింగ్ కంక్లూషన్స్ వస్తాయి మీరు ఓపిక పడితే ఆల్రెడీ కొన్ని కంక్లూషన్స్ చూసాం మనం ఒకటి నేను గుర్తు చేస్తున్నాను తెలివి శక్తి ప్రా చైతన్యము శక్తి ఈ రెండింటిలో చైతన్యాన్ని ప్రక్కనబెట్టి శక్తి మీద ఫోకస్ పెట్టడము అది తెలివి తక్కువే అవుతుంది అది ఎలాంటిదంటే జ్ఞానాన్ని తిరస్కరించి కర్మను పట్టుకోవడం అదే అవుతుంది అది ఒక విషయం మనం రెండో విషయం మీరు శక్తి పురాణ దృష్టి తెలివి శక్తి అని తెలివికి శివ అంటాడు శక్తికి పార్వతి అంటాడు అలా ఎప్పుడైతే పేరు పెట్టేశాడో స్త్రీ పురుషుడు స్త్రీ అనే విభాగం క్రియేట్ చేస్తాడు పురుషుడు స్త్రీ అనే విభాగం క్రియేట్ చేసి ఆ తత్వాలని జెండర్ లెవెల్లోకి పట్టుకొచ్చేస్తాడు పట్టుకొచ్చేసి పురుషుడే ప్రధానము స్త్రీ ప్రధానం కాదు అని తేలిస్తాడు దాంతో అంత కన్ఫ్యూషన్ లేదు ఎందుకంటే తెలివి శక్తి అన్నప్పుడు ఇంకా పురుషుడు స్త్రీ విభాగం లేదు అక్కడ ఎందుకంటే పురుషుల్లో ఏముంటాయి తెలివి శక్తి ఉంటాయి స్త్రీలో ఏముంటాయి తెలివి శక్తి ఉంటాయి కాబట్టి ఈ జెండర్ని మీరు అక్కడ పెట్టి తెలివంటే పురుషుడని శక్తి అంటే స్త్రీ అని చెప్పడం తప్ప కదా అర్థమైందా మీకు కాంటెక్స్ట్ ఒక ఆయన క్షేత్రము స్త్రీ క్షేత్రజ్ఞుడు పురుషుడని చెప్పాడు అంత తప్ప లేదని ఇంకొకటి లేదు ఎందుకంటే అప్పుడు దాని అర్థం ఎటవుతుందో తెలిసినా మగవాడు క్షేత్రజ్ఞుడుగా ఉంటాడు స్త్రీ క్షేత్రముగా ఉంటుంది అక్కడ సంకీతలో చెప్పింది కానే కాదు మగవాడు కానీ స్త్రీ కానీ ఒక వ్యక్తి దేహము ఇంద్రియములు మనస్సు క్షేత్రము చైతన్యము క్షేత్రజ్ఞుడు అదే ఆయన అక్కడ మగవాడు ఆడది మాట కాదు అక్కడ కానీ ఆ దార్శనిక దృష్టిని ప్రక్కనబెట్టి మీరు పురాణ దృష్టిలో ఈ రకమైనటువంటి లక్షణం ఎప్పుడైతే చెప్పారో దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలను దీనికి అయోగ్యులుగా పరిగణించుట అనేది కొన్ని వందల వేల సంవత్సరాలలో సాగింది దానికి మూలంలో ఉన్న అజ్ఞానం అంత గాఢంగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్న గోళం మీరు ఏమైనా పట్టుకుంటున్నారా ఓకే నాకు సందేహం వచ్చాడు కాదు కంఠం ఒప్పు పుట్టినప్పుడల్లా సందేహం తర్వాత ప్రాణము ముఖ్యము కాదు హణము అ ముఖ్యమే తెలివి ముఖ్యం మీరు ఆ చిత్తు మీద పెట్టాలి ఫోకస్ సాక్షిరూపంగా ఉండాలి ఈ గాలి పేల్చడం విడిచిపెట్టడం ఇది ముఖ్యం కాదు దాని ఏడలో కూడా సాక్షిభావంతో ఉండాలి అనేటువంటి కంక్లూషన్ మనం నిన్న అనుకున్నాను వీటన్నిటినీ మించి ఆత్మస్వరూపాన్ని గురించి ఒక సూచన మీరు ఆత్మస్వరూపాన్ని నిరమిత్తంగా చెప్పడం సంభవం కాదు అది వాక్కుతో వర్ణించడము కంటితో చూడడము సంభవం కాదు ఇంకే ఒక సూచన మాత్రమే చేయగలుగుతాం ఇక ఓన్లీ సిగ్నల్ ది ట్రూత్ ఒక పవర్ఫుల్ సిగ్నల్ ఈ డైరెక్షన్లో నీకు ఆత్మస్వరూపం లభిస్తుంది అనే సిగ్నల్ ఈ ప్రకరణంలో వస్తుంది దానికోసం ఈ బిల్డప్ అంతా కూడా మంచిది తస్మాత్ భోక్తురే వసత ప్రాణస్య అప్రతిపత్తి ఇది చే ఏమంటున్నాడంటే ప్రసిద్ధంగా అది పేర్లతో పిలిచేసి ప్రాణం గుర్తుపట్టలేదు కాబట్టి ప్రాణం భోక్త కాదని మీరు నిర్ధారించడం బాగులేదండి మీరు లౌకిక న్యాయాన్ని పక్కన ఎక్స్పెరిమెంట్ చేశారు సరిగ్గా లేదది కాబట్టి ఆ లౌకిక న్యాయాన్ని మీరు విడిచిపెట్టేశారు కాబట్టి ప్రాణము రిప్లై ఇవ్వలేదు కనుక ప్రాణము భోక్త కాదు అని నిర్ధారించటానికి మీకు హేతువు లేదు అని అంటాడు ఇది చేతున్నా అలా అన్నట్లయితే అది సత్యము కాదు ఎక్స్పెరిమెంటల్ డిజైనే తప్ప అంటాడు దానికి సమాధానం దేవత ప్రత్యాఖ్యాన అర్థత్వ ఇది ఇదే నేను నేను ఒక పేజీ ముందన్నా ఇక్కడ మోస్ట్ స్టార్క్లింగ్ కన్క్లూషన్స్ ఆయన చెప్తున్నారు ఆయన అప్రసిద్ధ నామములతో ఎందుకు ఆయన ప్రసిద్ధ నామములను విదిలిపెట్టి అప్రసిద్ధ నామములతో ఎందుకు పిలిచాడో తెలుసిన అలా పిలవడంలో హేతు ఒకటి ఉంది ఆ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఒకటి ఇంపార్టెంట్ డిజైన్ అప్రసిద్ధ నామములతో ఎందుకు పిలిచాడంటే నేను చెప్తా మీరు జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వినండి ఓపెన్ మైండ్తో వినాలి సూక్ష్మ దృష్టితో వినాల్సి ఉంటుంది రెండో అవసరం చూడండి చంద్రమండలాంతర్గత పురుషుడే దేవత అని నిర్ధారించుకునుక ఏదైతే ఉన్నదో దానిని తిరస్కరించటము అభిప్రాయం దాన్ని తిరస్కారం చేసేయటమే అంతే దేవతా ప్రత్యాఖ్యానార్థత్వాలు ఇది ఎలాగంటే ఒకడు ఓ దేవతను పూజిస్తున్నాడు చంద్రుణ్ణి పూజిస్తున్నాడు ఎలా చంద్రుడుగా పూజిస్తున్నా అంటే చంద్రుడు నా కోరిక తీరుస్తాడు కాబట్టి చంద్రుణ్ణి పూజిస్తున్నాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళి చంద్రుడనే దేవత వేరే ఏమీ లేదు అని చెప్పారనుకోండి ఏమైపోతాడు కూడా అదే చెప్తున్నారు అసలు చంద్రుడనే దేవత వేరే లేరు నేను మీకు అంతకుముందు సరసాలు చెప్పేవాడిని ఏమనంటే ఆశీస్సు ఏదైనా బయట నుంచి రాదు ఆత్మస్వరూపం నుంచే వస్తుంది కాదండి బయట నుండే దేవతను చంద్రుడిని మేము ఆరాధించాం కదా మాకు మనకు నేను సరసాలు చెప్పేవాడిని అది ఆశీస్సు నుంచి రా రాదు ఆత్మస్వరూపం నుంచే వస్తుంది అంటే మరి చంద్రుడు చంద్రుణ్ణి మేము ఆరాధించాం కదా అంటే నువ్వు చంద్రుడు అనుకుంటున్నావు చంద్రుడు ఆత్మస్వరూపం కంటే విలక్షణంగా భిన్నంగా సపరేట్గా లేడు నువ్వు చంద్రుడు అనుకుని ఆరాధించేవు కనుక నీకు పరిచ్ఛన్నమైన ఫలమే వస్తుంది పూర్ణతత్వం తెలుసుకోకుండా చంద్రుడు అని పరిచ్ఛన్నమైన ఫలమే వస్తుంది కానీ ఆ ఫలం కూడా చంద్రుడి నుంచి రాదు ఆత్మ చైతన్యం నుంచే వస్తుంది మామేవ ప్రపద్యంతే అని గీతలో కూడా మానవులు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా నన్నే ఆరాధిస్తున్నారు వాళ్ళకి తెలియదు ఆ సంగతి అని చాలాసార్లు చెప్తాడు కాబట్టి దేవతా ప్రత్యాఖ్యానార్థత్వాత నువ్వు దేవత అంటే ఎవరనుకుంటున్నావు చంద్రుడు దేవత చంద్రుడు దేవత కాదు అని తిరస్కరించటముందు అభిప్రాయం వాక్యం అని నేను ఎలా చెప్పాను చెప్పాను తెలుగులో ఏమన్ రసం అంటే చంద్రదేవతయే ఈ దేహమునందలి కర్తా భోక్తాయుగ ఆత్మ అనే గాద్యుని అభిప్రాయమును నిరాకరించుట కొరకు మాత్రమే అజాతశత్రువు చంద్రమండలాధిష్ఠిత ప్రాణదేవత యొక్క నామములను ఉచ్చరించను ఇంకా ఇంకా చదివేస్తున్నాను ప్రాణము నిద్రించదు కేవలము ఏదో పేరుతో పిలిచి దేహమునుందలి ప్రాణము విని బదులు పలతనుచో అది భోక్త కాదు సపోజ్ మీరు బృహన్ పాండరవాసహ అన్ని పేర్ల ఏదో పేరుతో వెంకటనాథ్ రుంబల్ అని పిలిచేస్తే వాడు రిప్లై ఇవ్వడం దాన్ని బట్టి మనం నిర్ధారించేయచ్చు ఏమని ప్రాణం భోక్త కాదు అని అంత మాత్రమే కాదు అక్కడ ఆయన అభిప్రాయం ఇంకా అంతకంటే కూడా అధికమైన ప్రయోజనాన్ని అపేక్షించి ఆ చంద్రదేవత పేర్లతో పిలిచాడు చూడండి అయినను అజాతశత్రువు అయినను అంటే సింపుల్గా ఏదో ఒక పేరుతో పిలిస్తే వాడు రిప్లై ఇవ్వలేదు కాబట్టి ప్రాణము భోక్త కాదని నిర్ధారితం అయిపోతుంది దీనికోసం అన్ని పేర్లు అక్కర్లేదు అయినప్పటికీ అజాతశత్తు చంద్రదేవత యొక్క పేర్లతో పిలిచను ఈ శరీరమునుందని భోక్త చంద్రదేవత అనే గాని యొక్క విలక్షణముకు అభిప్రాయమును నిరాకరించుట కొరకే ఆయన అట్లు ప్రాణము అనే లోకప్రసిద్ధముకు పేరుతో పిలిచినచో ఈ దేవతా నిరాకరణము సంభవమయ్యేది కాదు దేవతా నిరాకరణం ఎలా సంభవమవుతుంది అవదు కేవలం ప్రాణం భోక్తి కాదని మాత్రమే తెలుస్తుంది ప్రాణములో విలీనమయ్యే ఇతరములకు ఇంద్రియములయందు స్వతంత్రముగు వ్యాపారము సంభవము కాదు అవి ప్రాణమునతో అధీనములై ఉండును కావున ప్రాణముకు ఆత్మ కాదు అని నిరాకరించుటచే ఇంద్రియములు జ్ఞాతలు అనే ఆశంకే అసమంజసమగును పైగా ఇంద్రియ దేవతలన్నీ ప్రాణము ముందే అంతర్గతములగుతూ అగులు కనుక ప్రాణదేవత కంటే భిన్నముగా మరి యొక్క దేవతయే లేదు సూర్యాది దేవతలందరూ హిరణ్య గర్భునిలో అంతర్భాగమే చంద్రదేవతను నిరాకరించేస్తాడు చంద్రుడనే దేవత వేరే ఏమీ లేదు ఉన్న దేవత హిరణ్య మరి ఈ చంద్రుడేమ హిరణ్య గర్భుని యొక్క అంగమైపోతాడు సూర్య దేవత వేరే లేరు ఉన్నదల్ల హిరణ్య గర్భుడే మీరు అర్జం సూర్యుడికి ఇస్తున్నప్పుడు మీరు సన్వర్షిప్ కాదది ఈజ్ నాట్ సన్వర్షిప్ అది అది ఏం వర్షిప్ అది గాయత్రీ మంత్రం సన్వర్షిప్ కాదది మరి ఏం వర్షిప్ అది వర్షిప్ ఈశ్వరుణ్ణి వర్షిప్ చేస్తున్నారా చాలా పెద్ద తేడా ఉంటుంది రెండింటికి సన్వర్షిప్ అంటే ఎవరో తెలుస్తుందండి వాళ్ళు ఈజిప్టా ఈజిప్షియన్స్ వాళ్ళు పారోస్ వాళ్ళు సన్వర్షిపర్స్ మనకు ఉండేవారు సన్ వర్షిపర్స్ సౌరులు అని కేరళలో ఉండేవాళ్ళు వాళ్ళు సన్ వర్షిపర్స్ కేవలం సన్నే వర్షిప్ చేస్తారు మిగతా వాటిని తిరస్కరించి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే సన్ననే దేవత వేరే ఏమీ లేరు సన్నంటే హిరణ్య గర్భుడే సూర్యమండలాంతర్గత హిరణ్య గర్భుడే మీరు సూర్యమండలాంతర్గత హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తున్నాను అంటే యు ఆర్ రైట్ దానికే ప్రాణము అని పేరు అలా కాకుండా సన్ అనేది సూర్యుడు వేరే ఉన్నాడు ఆ సూర్యుడిని మేమే ఉపాసన చేస్తున్నాను అని మీరంటే యు ఆర్ ఇన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ యు ఆర్ రాంగ్ దట్ ఇప్పుడు ఎప్పటి లోకంలో ఉండే ఉపాసనలకి అసలు పొంతన కుదురుతుందా అది యూ టు సీ ది ఎలావరేట్ కాంట్రడిక్షన్ దట్ గోసానుంచి సొసై చూస్తుంది అక్కడే అసలు హిందూ ధర్మానికి వీక్నెస్ వచ్చింది ఇంట్రెన్సిక్ గా ఈ డివిజన్ అండ్ ది దేవతాస్ ఉపాస్యములో భేదము లేదు ఉపాసనలలో భేదమే కానీ ఉపాస్యములో భేదము లేదు అనే అంశము దగ్గర ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోయి ఉపాస్యములే భిన్నములు ఈ దేవత వేరు ఆ దేవత వేరు అని మీరు ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే అసలు సత్యం నుంచి దూరం అయిపోయి అంచేతనే మీకు ఏదైనా పీరియడ్ బాగులేదు మనకి జీవితంలో ఏవో కష్టాలు వస్తున్నాయి అని మీకు అనిపిస్తే మీరు ఆ గాయత్రీ మంత్రాల్ ఇంకొంచెం చేసుకోవాలి లేకపోతే ఆ శ్రీకృష్ణుడే మరికొంత ఆరాధించుకోవాలి తప్ప మీరు కోరిక పుట్టినప్పుడల్లా ఒక్కొక్క దేవత దగ్గరికి పరిగెత్తడం కష్టం వచ్చినప్పుడల్లా ఇంకో దేవత దగ్గర పరిగెత్తడం ఇదంతా కూడా ఆ దేవతా భేదాన్ని ప్రతిపాదించేటువంటి పద్ధతి చూసారా ఆ పద్ధతిలో మనిషి అన్నిటికీ కృతార్థుడు కాలేడు వాడు అలాగా చక్రలు కొడుతూ ఉంటాడు ఆ పరిభ్రమిస్తూనే ఉంటాడు కృతార్థుడు కాలేడు అంచేత నేను నిష్టగలవాళ్ళు ఏం చేస్తారంటే కష్టం వచ్చినా ఆ శ్రీకృష్ణునే పూజించుకుంటారు ఆ గాయత్రి జపమే చేసుకుంటారు ఏదైనా పోనీ కోరిక ఉన్నా కూడా ఆ కృష్ణుడే పూజించి ఏమయ్యా కోరిక తీర్చు ఆ గాయత్రి జపం చేసి దీనివల్లనే మనకి అన్నీ సిద్ధిస్తాయని అనుకుంటారు తప్ప ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాని వెంట పరిగెత్తడం అనేది ఇది బలహీనత మానసిక బలహీనతకి మూలము తరువాత శాస్త్రం యొక్క స్వరూపము తెలియకపోవడకే అలా ఉంటుంది మంచిది ఇప్పుడు ఈ వాక్యాల్ని పూర్తి చేద్దాము దేవతా ప్రత్యాఖ్యానార్థత్వాత్ ఆయన అలా పనికట్టుకుని చంద్రదేవత యొక్క పేర్లతో ఎందుకు పిలిచేటంటే ప్రాణము భోక్త కాదు అని చెప్పుట మాత్రమే ఆయన పర్పస్ కాదు దానికోసం అన్ని పేర్లు పెట్టుకు వెళ్ళక్కర్లేదు ఏ పేరు పెట్టి పిలిచినా సరిపడుతుంది అసలు పేరే అక్కర్లేదు ఏదే అంటే సరిపడుతుంది సరే అంటే రిప్లై ఇవ్వలేదు కాబట్టి ప్రాణం యాక్టివ్గా ఉన్నా రిప్లై రాలేదు కనుక ప్రాణముభోక్త కాదు అని చేయొచ్చు అలా అనలేదు ప్రాణముభోక్త కాదు అని చెప్తూ చెప్తూ పనిలో పనిగా దేవతా ప్రత్యాఖ్యానము ప్రత్యాఖ్యానం అంటే నిరాకరణం ఆ పర్టికులర్ దేవత ఈ దేవత ఆ దేవత ఆ దేవత ఆ దేవత అంటో ఆ విధమైనటువంటి డివిజన్లను కూడా తిరస్కరించటంలో ఆయనకు అభిప్రాయము గలదు ఇప్పుడు దాని వివరణ కేవల సంబోధన మాత్ర ప్రతిప్రతిపత్వా అసుప్త్య ఆధ్యాత్మిక ప్రాణస్యమంటే ఆధ్యాత్మిక ప్రాణము అంటే ఈ దేహంలో ఉండలే ప్రాణము అసుప్తస్యా నిద్రపోతు నిద్రపోతోందా నిద్రపోవట్లేదు అటువంటప్పుడు ఏ పేరు పెట్టేసి పెళ్లి చేసినా సంబోధన ఏదో ఒక సంబోధన కేవలం అంటే ఏదో సంబోధన చంద్రదేవత పేరు అక్కర్లా ఓ ప్రాణమాని పిలిస్తే సరిపడుతుంది అది కూడా అక్కర్లా ఒరే అని పిలిస్తే సరిపడుతుంది ఏ పేరు పెట్టి పిలిచేసినా అది గుర్తుపట్టకపోతే అప్రతిపత్య గుర్తుపట్టకపోతే మనకి తెలిసిపోయింది ఏమని తెలిసిపోయింది ప్రాణస్ అభోక్తృత్వే సిద్ధే ప్రాణము భోక్త కాదు అని సిద్ధించేస్తుంది అయినప్పటికీ యత్ చంద్రదేవతా విషయ నామభి సంబోధనము అలా సింపుల్గా ఎదే అని పిలిస్తే పలకలేదు కాబట్టి ప్రాణము భోక్త కాదు అని సిద్ధించేస్తోంది అయినా కూడా ఆయన చంద్రదేవతకు చెందిన పేరును పెట్టి పిలిచాడే చంద్రదేవతను పట్టుకొచ్చాడు ఆ పేరుని పెట్టి పిలిచాడు అలా పిలవడం ఎందుకంటే తత్ అలా పిలిచి ఏది ఉందో అది చంద్రదేవత ప్రాణ అస్మిన్ శరీరే భోక్త ఇది గార్గ్యస్ విశేష ప్రతిపత్తి నిరాకరణార్థం అలాగ పర్టికులర్ గా చంద్రదేవత పేర్లతో ఎందుకు పిలిచే గార్గ్యుడికి ఒక విశేష ప్రతిపత్తి ఆ రకంగా భావన చేస్తూ ఆ రక ప్రతిపత్తి అంటే ఆ రకంగా తెలుసుకుంటూ ఆ రకంగా ఉపాసన చేసే లక్షణం ఒకటి ఉంది గార్గ్యుడికి ఏమిట ఆ ప్రతిపత్తి ఆయన యొక్క భావము ఏమిట ఆయన భావము చంద్రదేవతలో పురుషుడు ఉన్నాడు చంద్రమండలంలో అంటే అర్థం సూర్యమండలంలో పురుషుడు వేరు చంద్రమండలంలో పురుషుడు వేరు ఆ పురుషుడు ఈ దేహమునందు ప్రాణమై ఉన్నాడు మరి కన్ను సూర్యమండలంలో పురుషుడై ఉన్నాడు ఆ పురుషుడు ఇక్కడ కన్నుగా ఉన్నాడు చూసారా ఈ తేడాలు భేదబుద్ధి అన్నీ అంతర్గతం చేసిస్తే సమస్య కాదు మళ్ళీ అవే కరెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఒకే ఒకే హిరణ్య యొక్క అంగములు అని మీరు అనేస్తే అంతా కరెక్ట్ అయిపోతుంది అలా అనకుండగా వాటిని భేదంతో మీరు చూస్తే అంతా తప్పై సో ఆ విధమైనటువంటి విశేష ప్రతిపత్తి అంటే భేదపూర్వకమైన ఉపాసన విశేష ప్రతిపత్తి అంటే అర్థం అది విలక్షణమైన అభిప్రాయం భేదపూర్వకమైన అభిప్రాయం అది గాంధీనికి ఉన్నది దానిని నిరాకరించడం కోసం లౌకిక న్యాయాన్ని పక్కన పెట్టి ఒరే అని అలా అసాధారణమైన పేర్లతో పిలిచినాడు ౌకిక నా సంబోధనే శక్యం కళ్ళీ మీకు వివరిస్తా చూడండి చంద్రమండలంలో పురుషుడు ఉన్నాడు వాడు ఇతర మండల సూర్యమండల పురుషుడి కంటే ఆకాశ పురుషుడు కంటే కంటే ధన్యుడు ఈ దేహంలో ప్రధానంగా అనే ఉపాసన అతను అభిప్రాయంలో తేడాతో కూడిన అభిప్రాయంలో ఉన్నాడు గార్గ్యుడు అతనికి ఉండే ఈ భేదభావనని తోసేయాలి నిరాకరించాలి నిరాకరించాలంటే ఒరే అని పిలిచి వాళ్ళు ఏవలేదు కనుక అలా చేస్తే అప్పుడు ఈ భేద భావన నిరాకరించబడుతుందా నిరాకరించబడతా కేవలము ప్రాణము భోక్త కాదని మనంత మాత్రమే తెలుస్తుంది అంచేత చంద్రదేవత పేర్లను పిలిచి ఆ విధంగా తెలుసుకోలేకపోయింది కాబట్టి ఆ చంద్రదేవతను మిగతా సర్వము నుంచి విడదీసి చూచుట అనేది దానిని నిరాకరించటము అనేది ఇప్పుడు సంభవమైనది మనం దేవాలయానికి వెళ్ళేప్పుడు మూడు రూల్స్ చెప్తా చెప్పాను నేను మూడు రూల్స్ మూడు ప్రిన్సిపుల్స్ యుఎస్లో వచ్చే ముందు అక్కడ చాలా విస్తారంగా చెప్పాను అది వెల్ రిసీవ్డ్ మూడు ప్రిన్సిపల్స్ ఒకటే దేవాలయం గేట్లు బయట ఉండి నిలబడి దేవాలయం లోపల అడుగు పెట్టే ముందు బయట నిలబడి ఒకసారి తల విజిలించుకుని నేను తండ్రిని కొడుకును ఆఫీసర్ని కర్తను భోక్తను విఐపిని అనేటువంటి అధ్యారూపములనన్నిటినీ కూడా జార నేను భక్తుడను అని తన కుటాను నచ్చజెప్పుకుని లోపలికి అడుగుపెట్టాలి అది నెంబర్ వన్ అలా చేసినట్లయితే దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారి వాడి హృదయంలో ఒక పరివర్తన వస్తుంది ఈ తండ్రి కొడుకు ఆఫీసరు వీఐపీ ఈ క్లోక్స్ ఈ రకమైన తన ఆరోపించుకున్నటువంటి ఈ కలదో దీన్ని తిరస్కరించుట కేవలము నేను భక్తుడను అని తన ఎందు భక్తిని మాత్రమే ఆరోపించుకుంటా ఇది ఒక పెద్ద పరివర్తనను తెచ్చే అంశము ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఏ మూర్తిని చూసినా అది కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు చంద్రుడు కావచ్చు సూర్యుడు కావచ్చు నవగ్రహాలకి వెళ్తే ఆ మూర్తులు కనపడతాయి ఏ మూర్తిని చూసినా ఆ మూర్తి నామరూపములు మూర్తి తత్వము కాదు మూర్తిలో నుండి మీరు అధిగమించి తత్వాన్ని పట్టుకోవాలి కాబట్టి మీరు ఏ మూర్తిని చూసినా ఆ మూర్తిని ఓం రూపముగా దర్శించాలి ఇది రెండో పాయింట్ ఏ మూర్తిని చూసినా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకోండి ఈ వెంకటేశ్వర స్వామి ఓం అనే తత్వం యొక్క స్వరూపము రాముడిని చూశారనుకోండి ఈ రాముడు ఓం చేత నిరూపించబడే తత్వమే కాళీదేవిని చూసి కాళికాదేవిని చూశారనుకోండి ఈ దేవి ఓం అనే ఆ పవిత్ర నామము చేత నిరూపించబడే తత్వమే అని ఏ రూపమల్ని చూసినా దానిని ఓంకారంలో విలీనం చేయాలి అది రెండవ అంశం చూడండి మూడవ అంశం ఏ రూపాన్ని చూస్తున్నారో ఆ రూపము సమష్టిలో ఉండే అనేక ముక్కలలో ఇదొక ముక్క అనే దృష్టిని పక్కన పెట్టి ఏ రూపాన్ని చూస్తున్నామో ఈ రూపము సకల దేవతాస్వరూపము దేవి ఎందే రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు కాళికాదేవి ఉన్నది దుర్గాదేవి ఉన్నది అన్నీ ఈ మూర్తి గలవు అని ఈ మూడు మీరు భావన చేస్తే అది ఉపయోగకరమైన దేవాలయ దర్శనము అవుతుంది మీరు లోకంలో గతానుగతికో లోక ఓ బస్సు వేసుకుని వెళ్తారు ఈ దేవాలయం చూసాం ఆ దేవాలయం చూసాం అది చూసాం అది చూసాం కానీ ఇంక చూసాం కానీ ఇంకా ఒకటి చూడండి మిగిలిపోయిందని వీళ్ళు కంగారు పడతారు అది చూడకుండా వచ్చేస్తే దేవుడు మనకి ఏదైనా అపకారం చేసేస్తారు కానీ ఈ రకంగా భయపడితో భయపడితో బితుకు బితుకుంటూ దర్శనాలు చేయటం చిన్న చితగా కోరికలతోటి సందర్భం కోరికలతో దేవుణ్ణి పూజ చేస్తూ ఆ కోరిక విలాసయే ప్రాణప్రత్యాఖ్యానైవ ప్రాణగ్రస్తత్వాత్ కరణాంతరాణం ప్రవృత్తిపత్తే భోక్తృత్వా శంకానుపపత్తి ఇప్పుడు మీకు శంక రావచ్చు ఏమంటే ప్రాణము భోక్త కాదు అని సెటిల్ అయిపోయింది మంచిది సెటిల్మెంట్ అయింది కాబట్టి ఆ తెలివియే భోక్తాన్ని మీరు వెంటనే జంపు చేయడానికి వీరు లేదు ఎందుకంటే ప్రాణము భోక్త కాదని తెలిసింది మనస్సు భోక్త కాదని తెలియాలి మనస్సు కావచ్చుగా భోక్త లేకపోతే చూపు భోక్త కావచ్చు పిలికిడి భోక్త కావచ్చు అనేటువంటి శంక ఎవరికైనా వస్తే ఆ శంకం వ్యర్థము ఎందుకంటే ప్రాణము భోక్త కాదు అని తిరస్కరించడంతో మనస్సు భోక్త కాదు వినికిడి భోక్త కాదు చూపు భోక్త కాదు గంధము భోక్త కాదు రసనేంద్రియము భోక్త కాదు వాగింద్రియము భోక్త కాదు అని సమస్త ఇంద్రియములు భోక్తలు కావు అని తేల్చేసినట్టు అయిపోయింది ఎందుకంటే చూసినండి ప్రాణము ఈ సుషుక్తి సకల ఇంద్రియములను తనలో విలీనంచే శుక్ అవన్నీ దాంట్లో విలీనమైపోతాయి కానీ ప్రాణం మాత్రం యాక్టివ్గా ఉంటుంది అవన్నీ విని వాటన్నింటినీ మింగేసి గ్రస్త అంటే మింగేయడం వాటిని అన్నింటినీ మింగేసి తను మాత్రం యాక్టివ్గా ఉంటుంది అటువంటి ప్రాణమే భోక్త కాదంటు అంటే ఆ ప్రాణము చేత మింగబడిన తన్ను చూపు అదే చూపు వినికిడి మనస్సు ఇవి భోక్తలు కావని వేరే చెప్పనక్కర్లేదు గుడినే మింగేస్తే గుడిలో లింగానికి ఇంకా లెక్క ఏ ఉన్నదండి ఇప్పుడు చూడండి అలా ప్రాణగ్రస్తత్వాత కరణాంతరాణం కన్ను చూపు వినికిడి మనస్సు మొదలైన ఇంద్రియములన్నీ ప్రాణము చేత రింగివేయబడి ఉంగుట ప్రాణమే భోక్త కాదని చేత ప్రవృత్తి అనుపత్తేహే ప్రవర్తిల్లుతోంది కానీ ఇతర ఇంద్రియములు రింగివేయబడి వాటి ఏ ప్రవృత్తి కూడా లేదు గనుక భోక్తృత్వాశంక అవి అవిభోక్తలవుతాయేమో అనే ఆశంక సంభవము కాదు అనుపపత్తి భోక్తృత్వ ఆశంక అవి అవిభోక్తలవుతాయేమో అనే ఆశంకకు తావు లేదు కాబట్టి ఇంకా ఒక్కటే మిగిలింది ఆత్మచైతన్యం ఒక్కటే మిగిలింది అది ఏ భోక్త అదియే ముఖ్య బ్రహ్మ ఆయన అంతటితో ఆపొత్స శంకరులు ఆయన అంతటితో ఆపలేదు ఇంకొక సూది వంటి వాక్యాన్ని పక్కన పెడుతున్నారు దేవతాంతరాభావాచేమండి మీరు చూడండి మీ దేహంలో చూసుకోండి ముందు దేహంలో ప్రాణము ఏమండి ఆత్మ పక్కన పెట్టండి ఆత్మభోక్తది అది పక్కన పెట్టండి ప్రాణము ఈ ప్రాణము నిద్రావస్థ ఎందు సకల ఇంద్రియములను తనలో విలీనం చేసేసుకుంది కావండి జాగ్రత్త అవస్థ ఎందు కూడా ఆ సకల ఇంద్రియములు ప్రాణము యొక్క అనుగ్రహం చేతనే పనిచేస్తున్నాయి నిన్న కథ చెప్పుకున్నాం కదండి ప్రాణదేవత పైకి వెళ్ళేప్పుడు ఇంద్రియాలన్నీ గడిగలాడిపోయాయని కాబట్టి మీరు చెప్పండి ప్రాణము కంటే భిన్నంగా చూపు ఉందా లేదు ప్రాణము కంటే భిన్నంగా వినికిడి ఉందా లేదు ప్రాణము కంటే భిన్నంగా గంధి గంధ గంధము అనుగ్రహించే ముక్కు ఉందా లేదు ముక్కు అంటే ఈ ఈ ఫిజికల్ కాదు ఎనాటమీ కాదు గంధగ్రాహక ఇంద్రియం ఎనాటమీ ఏమవుతుందండి శవానికి కూడా ఉంటుంది అలా ముక్కు అలాగే ఉంటుంది ఎనాటమీ కాదు గంధము అనుగ్రహించే ఇంద్రియం ప్రాణము భిన్నంగా ఉందా లేదు ప్రాణము కంటే భిన్నంగా నడక ఉందా చెప్పండి నడక కాళ్ళు కాదు నడక ఉందా లేదు ప్రాణము కంటే భిన్నంగా పట్టుకొనట ఉందా లేదు నేను అధ్యాత్మంలో చెప్పుకొస్తున్నా ప్రాణము కంటే భిన్నంగా మననము అంటే మనస్సు యొక్క వ్యాపారం ఉందా లేదు ఇప్పుడు ఎన్ని మీరు నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు చెప్పండి ఎన్ని దేవతలు ఉన్నాయి అప్పుడే చెప్పదు నేను రెండు రకాలుగా చెప్తా ఏది కరెక్టో మీరు చెప్పండి కర్ణు దేవత చెవి దేవత కాళ్ళు దేవత ముక్కు దేవత నాలుక దేవత చేతుల దేవత మనస్సు దేవత ఇవన్నీ దేవతలు ఉన్నాయి ప్రాణము దేవత ఇన్ని దేవతలు ఉన్నాయి ఇది ఫస్ట్ సెకండ్ ఇన్ని దేవతలు లేవు ఒకే దేవత ఉంది ప్రాణదేవతే ఉంది మిగతా దేవతలు ప్రాణదేవత కంటే భిన్నంగా ఏవీ సెపరేట్గా లేవు ఇది సెకండ్ ఏది కరెక్ట్ అండి సెకండ్ కరెక్ట్ దేవతాంతరాభావాత్య ప్రాణము కంటే భిన్నంగా ఇంకో దేవత లేదు ఇంకా అధ్యాత్మంలో చెప్పా ఇప్పుడు అధిభూతము అధిదైవంలో చెప్పమంటారా దేవతాంతరాభావాచ్య అంటే అధిదైవంలో చెప్పాలి చెప్పమంటారా ఉంటుంటారా చెప్పమంటారా అని చెప్తే మీకు అసలు చూడటి కాకపోవచ్చు చెప్తే కొంచెం తలు తిరిగి ఇట్లా ఉంటుంది నేను అలా డ్రమటైజ్ చేస్తా అది టీచింగ్ టెక్నిక్ అది ఆ పాయింట్ వాడి బుద్ధిలో అలా ఇంప్రింట్ అయిపోవాలి ఇంకా మళ్ళీ షేర్ చేసి మనిషిని కుదిపేసి ఇంటికి బమించేయాలి నిజంగా దట్ ఈ ది టీచింగ్ టెక్నిక్ పవర్ఫుల్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్ దాన్ని అలా డ్రమటైజ్ చేయటం దీన్ని అధి అధిదైవంలో చెప్తా చూడండి హిరణ్య హిరణ్య గర్భుని కంటే దేవతలు వేరుగా లేరు ఇంద్రుడు వరుణుడు అగ్ని చంద్రుడు సూర్యుడు తర్వాత రాహువు కేతువు చూమి భూము భూదేవత దుర్గ కాళి సరస్వతి లక్ష్మి ఈ దేవతలు అందరూ కూడా వేరువేరుగా లేరు ఉన్న దేవత ఒక్కటియే హిరణ్య ఈ దేవతలందరూ ఆ హిరణ్య గర్భుని యొక్క అంగములే ఆ హిరణ్య గర్భునిలో అంతర్గతములయ్యే ఉన్నాయి తప్ప ఇన్ని దేవతలు విడివిడిగా లేవు ఇది ఎలా ఉంది అదే అర్థం దేవతాంతరాభావాచర్థం అదే ఇది దార్శనిక దృష్టి పురాణ దృష్టి ఇలా ఉండదు పురాణంలో ఎలా ఉందో తెలియదు కానీ పురాణం పేరుతో సమాజంలో ఉన్న దృష్టి అయితే ఇలా ఉండదు ఇక్కడ చె ప్రాణాతిరిక్త దేవతాన్యా ఉపపద్యతే ప్రాణే సర్వదేవతాంతర్భావస్య అభిధానస్య మానత్వాది భావ ఇక్కడ ప్రాణము అంటే ప్రాణము దేవత దానికి అర్థాలు వేరుగా ఉంటాయి అధ్యాత్మంలో అర్థం ఏమిటో తెలుసునండి ప్రాణశక్తి దేవత అంటే ఇంద్రియములు సకల ఇంద్రియములకు దేవత అని సకల ఇంద్రియములు ప్రాణశక్తిలో అంతర్గతంగానే ఉంటాయి తప్ప మీకు ఇన్ని ఇంద్రియాల లెక్కలేసుకోవడమే కానీ అవన్నీ కూడా ఆ ప్రాణంలో అంతర్గతంగానే ఉంటాయి సపరేట్గా ఉండవు ఇది అధ్యాత్మం అధి దైవంలోకి రండి అంటే హిరణ్య గర్భుడు ప్రాణం అని పేరు దేవత అంటే ఇంద్రుడు వరుణుడు అగ్ని చంద్రుడు సూర్యుడు ఇవన్నీ దేవతలు ఇప్పుడు దేవతాంతరాభావాచ్చ అనే వాక్యాన్ని అధ్యాత్మంలోనూ అధిదైవంలోనూ కూడా సమానంగా మీరు చెప్పుకోవచ్చు ఇంకా అప్పుడే అవ్వలేదు దీంట్లో ఇంద్రియాలు భోక్త కాదని నిరాకరించామా కొన్ని దేహమే భోక్తనుకో దాన్ని చార్వాకమతము అంటారు అది కూడా ఆయన టేకప్ చేయబోతున్నారు అన్నిటినీ నిరాకరించేసి ఇంకా ఒక్క శుద్ధ ఆత్మ చైతన్యాన్ని నిలబెడతారు అది రాబోతోంది నేను ఇంకే ముందే యాంటిసిపేట్ చేసి చెప్పాను దేవతాంతరా చా అది పైగా పైగా అంటే ఈ పైగా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అనుకున్నారు అక్కడ చా ఉంది అందుకోసం పైగా అని రాశాను ఇంద్రియ దేవతలన్నీ ప్రాణమునందే అంతర్గతములో గనక ప్రాణదేవత కంటే భిన్నముగా మరి ఒక లేదు అది అధ్యాత్మం అది దైవం కూడా బ్రాకెట్లో పెట్టాను ఎక్కువ పెట్టలేదు ఎందుకు ఉడికే సూచనగా చెప్పేసి వదిలేశాను సూర్యాది దేవతలందరూ హిరణ్య గర్భునిలో అంతర్భాగమే కాబట్టి మనము ఉడికే మనస్సు యొక్క బలహీనతకు మనం లొంగిపోకూడదు జీవితంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఉడికే మనస్సులో బలహీనత ఏం చేస్తుందంటే మనస్సు యొక్క బలహీనత దాంట్లో ఏమీ సాధన లేదు కాబట్టి మనం మనస్సు యొక్క బలహీనతకు లొంగకుండా సకల దేవతారూపముల ఎందు కూడా ఆ రూపముల నుంచి బయటికి వచ్చేసినటువంటి అరూపము ఆయన తత్వాన్ని రూపాలని రిజెక్ట్ చేయాలి కానీ రూపాలని ట్రాన్స్సెండ్ చేస్తాము అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏకత్వాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాం చేసేస్తే చాలా షేకింగ్ గా ఉంటుంది స్టార్ట్లింగ్ అన్న వాక్య దేవతాంతరామ వాక్యో దేవత ఓకే దేవత ఆ దేవతనే మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ దేవతలోనే ఉంటారు మంచిది మళ్ళీ పూర్వపక్షం నను అతిష్ట ఇత్యా ఆత్మన్వీత్యంతేన గ్రంథేన గుణవద్వతాభేద సర్శితవాత్ ఇది చేటండి ఇంకా దేవత రెండో దేవత లేదు ఒకే దేవత అదే హిరణ్య ఇంకా రెండో దేవత లేదంటారు మీరు మన మంత్రాల్లో అతిష్ట అది మొదలైంది గ్రంథం ఈ అతిష్ట అనేది ఫస్ట్ సూర్యదేవతతో ప్రారంభం ఓకే రెండో మంత్రం చూడండి రెండో మంత్రంలో ఏం చెప్పారో ఆదిత్యే పురుష ఏం దొరికిందండి రెండో మంత్రం ఓకే ఆదిత్యే పురుష ఆదిత్య మండలాంతర్గత పురుషుడు అంటే దేవత ఆ దేవతకో లక్షణం స్పెషల్ లక్షణం ఏమిటా లక్షణం అతిష్టా అతిష్టా లక్షణం అతిష్ట అంటే అర్థం కూడా చూసాం మనం ఏమనంటే అతీత్యభూతాన్ని తిష్టతి సకల ప్రాణులకు అధిక అతి అధిగమించి సాక్షి చైతన్య రూప సాక్షి రూపంగా ఉండే సూర్యదేవత అనే అతిష్టాహనే లక్షణం ఓ దేవత చెప్పారు అక్కడ మొదలుపెట్టారు రెండో మంత్రంతో మొదలుపెట్టారు ఇక ఆత్మన్వి అనే వరకు వచ్చారు ఆత్మన్వి అనేది మంత్రం ఎన్నో తెలుసునా పదమూడవ మంత్రంలోకి రండి పదమూడవ మంత్రంలో ఈ దేహేంద్రియ సంఘాతానికి పరిమితంగా ఉండే ఓ దేవత ఓ దేవత కేవలము ఈ బాడీ మైండ్కి దేవత స్పిరిట్ ఇప్పుడు మీరు రావి గురించి స్నేహంగా దయతో ఆవహన హోతతో తమ ద్వారా ప్రదర్శిస్తాను. వారు ఆది దైవం. ఆ దైవ లక్షణాలు ఏంటో ఆత్మ. నేను అరబిక్ భాషలో అరబిక్ గురించి కొంచెం చెప్తాను. ఈ రహతారాను సరణ అవ్వండి. మొదటనే ఆయన శిష్యులందరూ అన్నది వినండి ప్రొఫెసర్. దేవత అక్కడ వరకు వచ్చారు దేవతలు జరుగుతున్నా దాటుకున్నా అక్కడికి వచ్చాం ఉదాహరణకి బాబా గారి దేవత అని అంటే దేవత ఈ దేవతకి లక్షణం ఏమిటి గుణం ఏమిటి ఆత్మల్వి అనే గుణం దేవతలు చెప్పారు రెండో దేవతలు చెప్పారు రెండో మంత్రం ఏమిటి పదమూడో మంత్రం దాకా మంత్రానికి ఓ దేవత చెప్పిన పదకొండు దేవతలు చెప్పారు ఒక్కొక్క దేవత గుణం వేరు వేరు గుణాలని చెప్పారు ఆ దేవతల ఉపాసనల ఫలాలు వేరని చెప్పారు ఇవ్వ చెప్పి ఇంకా రెండో దేవతలు ఏదని ఇప్పుడంటారో ఎలా కుదురుతుందండి ఇది అది అంగీకారం కాదు మరి ఏమిటి తస్ రాణ ఏవ ఏకత్వాభ్యుపగమాశ్రుతిషు అరణాభినిదర్శన దాని అర్థం ఏంటంటే దేవతా భేదము అదేవతా వర్గము పదకొండు దేవతలు చెప్పారు చూసారా ఈ పదకొండు దేవతలు వేరుగా లేరు ఉన్నది ఒకే ఒక దేవత హిరణ్య గర్భుడు దానికే ప్రాణహాని పేరు కాస్మిక్ లైఫ్ అదే దేవత దానికే కాస్మిక్ పర్సన్ అని కూడా పేరు ఆ దేవతలోనే ఈ పదకొండు దేవతలు అంతర్భాగం ఈ దేవతలు ఎవరూ కూడా విడిగా ఉండరు ఈ విషయమును ఇక్కడ మేం చెప్పడమే కాదు సర్వశ్రుతి అన్ని ఉపనిషత్తుల ఎందు ఇదే విషయాన్ని చెప్పినారు పైగా దీనికి ఒక దృష్టాంతం చెప్పారు అర నాభి నిదర్శనైన చక్రం ఉంటుంది చక్రానికి మధ్యలో నాభి నాభి అంటే దాన్ని తెలుగులో పూము అంటారు పూము నడిబొడ్డు నడిబొడ్డు ఉంటుంది తెలిసింది కదండి నడిబొడ్డు ఈ దేవత ఈ నడిబొడ్డులో స్పోక్స్ స్పోక్స్ అంటే ఊచలు ఊచలన్నీ నడిబొడ్డులో ఫిక్స్ అయి ఉంటాయి అంతే తప్ప ఏ ఊచ కామూచ విడివిడిగా ఉండదు హర అర నాభి నిదర్శన హర అంటే ఊచలు నాభి అంటే నడిబొడ్డు ఈ దృష్టాంతం చెప్పారు అలాగే హిరణ్యగర్భుడు అనే దేవత ఇంద్రుడు చంద్రుడు వరుణుడు అగ్ని సూర్యుడు శుక్రుడు శని రాహు కేతు దుర్గ కాళి అని పెట్టేసేయండి బాబా ఏది మిగల్సొద్దు ఇన్ని దేవతలు కూడా ఆ హిరణ్య గర్భుని ఎందు అంతర్గతమై ఉంటారు ఉన్న దేవత ఒక్కటియే హిరణ్య రెండవ దేవత దేవుడే